చార్యమ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరా ఓం భద్రం కణేభిశృణుయామదేవాద్రం పశ్యేమాక్షజత్ర స్థిరైరంగైస్తువాగంసూభి దిశేమదేవదాయ స్వస్తి నైంద్రో వృద్ధశ్రవా స్వస్తిన పూషా విశ్వేదా స్వస్తినస్తాక్ష్యోష్టనేమి స్వస్తినో బృహస్పతి ఓ శాంతిశాన్ని నేహ నేతిమ్నా ఇంద్రో మాయాభిరిరిత్యమానో బహుధ మాయయా జాయతే తుసహ అజహా జాయతే అజహ పుట్టుకలేని పరమాత్మ జాయతే పుట్టుచున్నాడు ఎలాగండి ఎలా కుదురుతుందండి పుట్టుకలేని పరమాత్మ పుట్టుచున్నాడు అంటే ఒక ఐసహే ఎలా కుదురుతుంది మాయయా జాయ మాయయా మీరు పెట్టేస్తే సరిపడుతుంది మాయయా పెట్టకుండగా పరిణామమని ఇదని అదని మీకున్న తెలివితేటలన్నీ ఉపయోగిస్తే అది వర్క్అవుట్ కాదు మాయయా జాయతే మాయా అంటే అవిద్య అని అర్థం అజ్ఞానము సో అజ్ఞానము చేత జగత్తు సృష్టింపబడుతున్నది నానాత్మము జగత్తుకి మరో పేరు నానాత్మం అనేకత్వము అది జగత్తు యొక్క లక్షణం ముందు అనేకం ఉంటాయి అనేకాన్ని మీరు తెలుసుకున్నప్పుడు నేను వేరు ఇతరము వేరు నెంబర్ వన్ ఇతరము అనేకము టూ ఆ అనేకములో ద్వంద్వములు ఉంటాయి మంచి చెడు ధర్మ ధర్మ సుఖ దుఃఖ శీతా ఉష్ణ రాగద్వేషానికి మూలములైన ధర్మములు ఉంటాయి త్రీ రాగద్వేషపూర్వకంగా వీడు ప్రవృతి వీడు కర్త భోక్తా ఉంటాడు అవి ప్రవర్తిలుతాడు ఫోర్ ఆ కర్మల కారణంగా జన్మ తర్వాత జన్మను అనుభవిస్తూ సంసారిగా ఉంటాడు ఇది వ్యవస్థ ఈ మూలంలో ఏముందంటే అనేకత్వము లేక నానాత్వము గలదు ఈ నానాత్వానికి మూలంలో ఏముంది అజ్ఞానము గలదు నానాత్వానికి మూలంలో అజ్ఞానం ఉండబట్టి నానాత్వము యథార్థము కాదు ఎందుకంటే అజ్ఞానము వల్ల ఏది ఘటిల్లుతుందో అది వాస్తవంలో ఘటిల్లదు అది అజ్ఞానం యొక్క లక్షణం అండి మీకు అజ్ఞానం వల్ల దొరికింది దొరికినట్టు కాదు అజ్ఞానం వల్ల పోయింది పోయినట్టు కాదు మాయా ఒకటే ఒకటే ఒకసారి వంద రూపాయల కాగితం నేను ఎక్కడో పెట్టా ఆ రోజుల్లో వంద రూపాయలు పది రూపాయల కాగితం నేను తొండేది వంద రూపాయల కాగితం ఎప్పుడూ చూడను కూడా చూడలేదు ఎప్పుడు కంటితో చూడలేదు ఎవళ్ళో పెద్ద పెద్ద భూస్వాములు జమీందారులు బ్యాంకర్స్ దగ్గర ఉండి వంద రూపాయల కైతాలు మామూలు మధ్య తరగతి కుటుంబీకుల దగ్గర వంద పది రూపాయల కయితాలు ఉంది సత్కారం చేస్తే పెద్ద సత్కారం కింద లెక్క మా చిన్నప్పుడు మీరు ఇంకా అంతకంటే కూడా నాకంటే మీరు పెద్దలు ఇంకా అంతకంటే కూడా చూసుకుంటారు ఈ వంద రూపాయల కాగితం నేను నా ప్రాణానికి వంద రూపాయల కయితం ఎక్కువ అది ఎక్కడో పెట్టాను నా నాకు ఫోకస్ ఒక దాని మీద ఉంటుంది రెండో దాని మీద కొంచెం పరధ్యానంలో ఉంటాను సో ఈ అబ్సెంట్ మైండెడ్నెస్ కారణంగా ఎక్కడో పెట్టారు మిస్ అయ్యారు పోయిందనే నిశ్చయించుకున్నాను పోయింది అక్కడ ఎంత సరే పోయింది మరి ఇంకేం చేస్తాం పోయినదానికి అయిపోయింది సో అయ్యో వంద రూపాయలు పాటు చేసుకున్నాము సరే పోయిన దానికి ఇంక దుఃఖించడం లేదని నన్ను నేను సొద్దుబాటు చేసుకుని నా పని నేను హఠాత్తుగా ఓ రోజు పాఠం చెప్పడం కోసం పుస్తకం తీస్తే ఆ పేజీలో ఉన్నది ఆ అమ్మ వంద రూపాయల కాగితం దొరికేసింది తప్ప మన సొమ్ము గట్టి సొమ్ము అది ఎక్కడికి పోతుంది మనం కష్టపడి సంపాదించుకున్న సొమ్ము పోవడానికి అవకాశమే లేదే అని ఈ రకంగా దాని మీద ఎన్ని భావనలు కలిగాయంటే ఈ భావనలు దొరికిందని మన సొమ్ము గట్టి సొమ్ము అని ధర్మంగా సంపాదించిందని ఇవన్నీ భావనలు దేనివల్ల వచ్చాయి దొరికింది అంతకుముందు అయ్యో కష్టపడి సంపాదించుకుని పోగొట్టుకున్నాము అజాగ్రత్త మనుషులు మనం అని ఎదరోళు ఇంట్లో వాళ్ళు కూడా మీకు అజాగ్రత్త మీకు చేత కాదు ఏదేది అంటే అవును అని ఈ ఈ రకమైన ఈ కూడా ఒక పదిహేను రోజుల నిరాశలు గుర్తు వచ్చినప్పుడల్లా దొరికిన తర్వాత మళ్ళీ గుర్తు వచ్చినప్పుడల్లా ఓ రోజు రెండు రోజులు ఆ సౌఖ్యం ఆ దుఃఖము ఈ సుఖము రెండూ కూడా కేవలం భ్రాంతి తప్ప వాటిల్లో వాస్తవికత ఏమీ లేదు ఎందుకంటే అది పోయిందనుకున్నప్పుడు పోలేదు అజ్ఞానం అంటే అలాగే ఉంటుంది అది దొరికిందనుకున్నప్పుడు దొరకలేదు అప్పుడు కూడా మళ్ళీ అజ్ఞానం సో అజ్ఞానసే జో హోతాహే ఓ అసల్మే నహి హోతాహే అజ్ఞానంలో ఏమిటి అవుతుందో ఓ యథా అది అసలమే అంటే యథార్థంగా అదే ఇది కాదు ఇప్పుడు చెప్పండి అజహా జాయతే అంటే తప్పు అజహ మాయయాయతే పర్ఫెక్ట్ మాయావాదము ఇది అదే ను దుమ్ము చల్లితే ఏమైంది శంకరుడు మాయావాది అని ఓ లేబులు ఒకటి వేసేసి ఆయన మాయావాది ఆయన మాయ గురించి చెప్తాడు ఇది ఇది ఒక ప్రణాళిక మీకు మాయ కావాలా దేవుడు కావాలా దుర్మార్గం అంటారు దీన్నే మీకు మాయ కావాలా దేవుడు కావాలో చూసుకోండి మీకు మాయ కావాల్సి వస్తే అటు అద్వైతం దగ్గరికి పోండి దేవుడు కావాల్సి వస్తే మా దగ్గరికి రండి అన్నాడు ఆచార్యుడు మీరు గమనించారా ఎంత మోసమో చూసారా అలో వీళ్ళు మోసగాడు సో ఎందుకంటే ఇప్పుడు ఈ సుఖ దుఃఖాలు మనం అనుభవిస్తున్నాం ఇక్కడ శృతి కూర్చేస్తున్నారు ఆయన నేహనా నేతి చానాయా అమ్నాయం అలా ఉంది ఏ ప్రారంభంలో ఆరంభంలో అంటే శిక్షణ ఒకటి తీసుకోండి ఉపనిషత్వ శిక్షణ తీసుకోండి ఆరంభంలో సృష్టి చెప్పింది సో ఆత్మన ఆకాశ సంభూత అంటే పుట్టింది కదా సృష్టి చెప్పింది ఆరంభంలో కొంచెం ముందుకు వెళ్ళి నేహ నానాస్తి కించనా అని చెప్పి ఆ క్రమంలో ముందు చెప్పిన దాన్ని తర్వాత వచ్చింది పరం పూర్వం కంటే పరం బలీయం విధి కంటే నిషేధం బలీయం పాజిటివ్ స్టేట్మెంట్ కంటే నెగిటివ్ స్టేట్మెంట్ బలీయం కాబట్టి నెగిటివ్ స్టేట్మెంట్కి అనుకూలంగా పాజిటివ్ స్టేట్మెంట్ని మీరు అది మాయా అనే పదాన్ని జత ఆర్గనైజ్ చేసుకోవచ్చు దాన్ని సత్యం చేసి కూర్చోపెడితే సృష్టిని సత్యం చేసి కూర్చోపెడితే ఈ నేహనాస్తికించిన ఇత్యాది వాక్యాలు అవి గతి లేకుండా అయిపోతాయి ఆ వాక్యాలు శృతి యొక్క స్పిరిట్ అంతా కూడా మీరు పాడు చేసిన వాళ్ళు అవుతారు కాబట్టి ఆ నిషేధానికి అనురూపంగా ఈ సృష్టి వాక్యాలకి పక్కన మాయా పెట్టుకోవాలి శృతే పెట్టింది మాయాన్ని ఇంద్రో మాయాభిపురు రూప ఈయతే అది కూడా కొట్టుచేస్తున్నారా ఇంద్రో మాయాభిత్యపి అని కూడా శృతి చెప్పింది ఇప్పుడు నేహ నానాస్తికించనా అని శృతి అది ఒక ఛాలెంజ్ అదేమీ ఈజీ కాదు ఎందుకంటే మనకి ప్రతిక్షణం జాగ్రత్త వ్యవస్థ మొత్తం కూడా అనేకత్వమే అనేకత్వము లేక నానా అనుభవానికి వస్తూ ఇది వేరు అది వేరు అది వేరు ఇది వేరు వీడు మిత్రుడు వాడు శత్రువు ఇది మంచిది అది చెడ్డది దీనియందు రాగము దాని ద్వేషము ఇది సుఖము అది దుఃఖము అని ఈ విధంగా ద్వంద్వాలు నానాత్మము దాన్ని బట్టి ద్వంద్వాలు ఇదే సంసారం అంటే ఈ సుఖదుఖ ప్రవాహము నేను రోలర్ కోస్టర్ అంటారు అంటే రోలర్ కోస్టర్ అంటే మీరు భయపడుతుండగా టెన్షన్గా ఉండగా అలా పైదెళ్ళిపోతుంది ఆ మిషన్ దాంట్లో కూర్చుంటారు ఒక ఆదులాంటి దాంట్లో దాంట్లో కట్టేస్తాడు వాడు కట్టేయడం అంటే తాళ్లతోటని కాదు మంచి ఫామ్ బెల్ట్లు అవి వేసేసి చుట్టూ కేజీలాగా దిగిపోతుంది కేజీ పెద్ద కేజీలాగా మీ తలమించి కిందకి దిగిపోయి ఇంకా ఫిక్స్ అయిపోతుంది దాంట్లోంచి వీడు పడిపోవాలన్నా పడిపోలేడు అలా కట్టేస్తాడు కట్టేసి స్విచ్ ఆన్ చేస్తాడు ఆన్ చేస్తే దరదరదలాడుతూ ఈ కారు అలా పైకి వెళ్ళిపోతుంది మహావేగంతో వెళ్ళిపోతుంటే ఓ టెన్షను మళ్ళీ దరద్రదలాడితే కిందకు దిగిపోతుంది ఇంకో టెన్షను సో దీన్ని రోలర్ కోస్టర్ అంటారు సో జీవితం రోలర్ కోస్తర్లాగా లేదు ఓ రోజు సుఖం సుఖం సుఖం మొన్నాడు దుఃఖం దుఃఖం దుఃఖం పార్టీ పార్టీ పార్టీ పోయింది పోయింది పోయింది అంటే ఈ రకంగా ఈ సుఖ దుఃఖముల ప్రవాహము ఏదైతే క్వశ్చన్ ఉన్నదో ఇది వాస్తవమా ఇది యథార్థమా ఎందుకంటే సుఖ దుఃఖములు నానాత్వం మీద ఆధారపడి ఉన్నాయి నానాత్వాన్ని బట్టి సుఖ దుఃఖాలు వచ్చాయి నానాత్మ అజ్ఞాన కల్పితమని మనం అంటున్నాం కానీ జీవితంలో అవి యథార్థములు అన్నట్టుగా అవి భాషిస్తున్నాయి కానీ అవి యథార్థములే అని నిశ్చయించుకున్నవాడు అజ్ఞాని వాడు సంసారి ఆ అ జ్ఞానాన్ని చుట్టూ ఓ పెద్ద ఫిలాసఫీ నిర్మాణం చేసిన వాడు వాడు తాను కన్ఫ్యూజ్ అయ్యి ఇతరులని కన్ఫ్యూజ్ చేసేవాడు లోకంలో సంసారులు ఇతరులని కన్ఫ్యూజ్ చేయరు వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు వాడు ఈ డబ్బు దశకం ఈ పిల్లా పిచ్చు ఇదంతా సత్యమని గెలిగే అడుగుతూ ఉంటాడు తప్ప రే ఇదంతా సత్యమే అని పాఠం చెప్పడం దానికోసం ఒకడు స్థిరంగా ఉంటాడు వాడు సన్యాసం కూడా తీసుకుంటాడు ఇదంతా సత్యమని చెప్పడానికి ఇదంతా సత్యమని చెప్పడానికి సన్యాసం ఎందుకండి సంసారంలో ఉండే చెప్పచ్చు చెప్పక్కర్లేదు ఏమిటి చెప్పి ఇదంతా ఈ సుఖ దుఃఖ ప్రవాహం సత్యం చెప్పడానికి ఎవరికైనా డౌట్ ఉంటే మీరు చెప్పచ్చు అందరూ అదే సత్యం అనుకుని గెలగెళ్ళుకున్నారు కదా దానికో పాఠమా మళ్ళీను ద్వైతాన్ని పాఠం చెప్పి వాడిని వాడి వాడి గురించి ఎవరు చెప్పాలో అర్థం కాదు వాడిని వెళ్ళి హీ హాస్ టు జంప్ ఇన్ ఏ లేక్ హీ హాస్ నోట్ రైట్ టు మూవ్ ఇన్ దిస్ సొసైటీ ద్వైతం పాఠమేటండి వీటి తలకాయ పోన్లండి అది అలా సో ఈ సుఖదుఖ ప్రవాహ రూపమైనటువంటి ద్వైతం ఉన్నది ఇది యథార్థమా ఇది యథార్థం ఇది ఇప్పుడు కర్మ కర్మవాది ఉంటాడు కర్మవాది మీరు ఈ కర్మ చేసుకోండి మీకు ఈ పుణ్యం వస్తుందని చెప్తాడు కానీ ఇదంతా సత్యమని చెప్పడం ఉపాసకుడు ఈ ఉపాసం చేసుకోండి మీకు దేవతానుగ్రహం వస్తుంది అంటాడు అంతేగాని ఇదంతా సత్యమని చెప్పడం వాడు మీరు గమనించడం లేదో కాబట్టి వాళ్ళ ఎడల వ్యవహారం సమస్యేం కాదు ద్వైతమే సత్యమని చెప్పి కూడా ఉంటాడు వాడితోటి సమస్య ఎనివే ఇది సత్యమా ఈ సుఖదుఖ ప్రవాహము సత్యమా ఈ ప్రశ్న ఎవడికి వస్తుందో ఎవడి బుద్ధిలో ఈ ప్రశ్న వస్తుందో వాణ్ణి మహాభాగ్యశాలి అని వర్ణించాడు పరి అపరిగ్రహ స్థైర్యే జన్మ కథంతా సంబోధ అని పతంజలి మహర్షి సూత్రం కూడా రాశాడు పెద్ద వైరాగ్యం ఉన్నవాడికి మాత్రమే అసలు ఇట్లాంటి ప్రశ్నలు పుడతాయి లేకపోతే ఇటువంటి ప్రశ్నలు ఎవడికి రావు ఇప్పుడు ఈ స్టాక్ మార్కెట్లో డబ్బు పెడుతూ ఉంటారు ఈ డబ్బు కొదవ పెట్టడం దాని మీద ఏదో మనకి లాభం రావడం అప్పుడప్పుడు నష్టం వచ్చిందని తలపెట్టుకోవడం ఇదంతా కూడా యథార్థమా ఈ డబ్బు రావడం రావడమా పోవడం పోవడమా ఏమిటి వచ్చింది ఏమిటి పోయిందేమిటి ఏది వచ్చింది ఏది అని దాని మీద వాడు విమర్శ చేయడం మొదలుపెట్టాడు అనుకోండి అప్పుడు స్టాక్ మార్కెట్ ఈజ్ నథింగ్ రియల్ అబౌట్ ఇట్ ఇట్ ఈస్ ఆల్ ఎ వర్చువల్ థింగ్ విట్స్ ఎ వర్చువల్ వరల్డ్ దాన్ని వర్చువల్ వరల్డ్ అంట మాయా ఆ మాయా యూట్యూబ్ అని ఒక ప్రపంచం ఒకటి యూట్యూబ్ వరల్డ్ అది ఒక మాయా ప్రపంచం అది కంప్యూటర్ స్క్రీన్ మీద ఉంటుంది తప్ప ఇంకెక్కడా ఉండదు అది అలాగే ఫేస్బుక్ అని ఇంకో మాయా ప్రపంచం వెటర్ అని ఇంకో మాయా ప్రపంచం ఇవన్నీ మాయా ప్రపంచాలు వర్చువల్ వరల్డ్ అంటారు కంప్యూటర్లు మాట్లాడుకుంటూ ఉంటాయి వాటిల్లో వాటికి కొన్ని లక్షల కంప్యూటర్లు ప్రపంచమంతా ఓ కంప్యూటర్ నుంచి ఇంకో కంప్యూటర్ వే టాక్ ఇన్ బిట్వీన్ డెమ్సెల్స్ ఏమి విషయమే ఉండదు ఎవడో ఫేస్బుక్లో ఒక పోస్టింగ్ వేశాడు బ్లాగ్ వేశాడు ఏమైనా ఇదంతా కూడా మిథ్య ఇదేమీ సత్యం కాదు అంటున్నాడు స్వామి తత్వ విధానందని ఒకడు ఉన్నాడు వాడు పెన్సిల్వేనియాలో ఉంటాడు ఇదంతా మిథ్య అంటున్నాడు అని ఒకడు బ్లాగ్ వేశాడు ఒకడు బ్లాగ్ వేస్తే రెండో వాడు బ్లాగ్ ఏవాళ్ళు వేశాడు ఆయన అన్నదేమైనా కరెక్ట్ ఏమో మనం ఆలోచించాల్సిందే క్వాంటమ ఫిజిక్స్లో కూడా అలాగే చెప్తున్నారని ఇంకొకడు బ్లాగ్ వేశాడు మూడో వాడు అన్నాడు దీని మీద ఆయన్ని మనం ఎందుకని వేయకూడదు ఆయన్నే ఒకసారి వెరిఫై చేసుకోవచ్చు కదా అని ఎవడో అడిగాడు అయితే మేము ట్రై చేసాం ఆయన ఈ వర్చువల్ వాళ్ళలో దూరడానికి ఒప్పుకోలేదని వాడు బ్లాగ్ వేశాడు ఇదంతా వాళ్ళ వాళ్ళకి మధ్యలో వెళత కాబట్టి ఇదంతా యథార్థమా అని ప్రశ్న ఎవడు వేసుకుంటాడో వాడు మహాభాగ్యశాలి ఎవడైతే సంసారంలో తీవ్రమైన రాగంతో సత్తుడై అతుక్కుపోయి లేకపోతే తగులుకొని ఉంటాడో వాడికి అటువంటి ప్రశ్న కూడా ఉండదు స్వభాష్యకర్లు ఏమంటారు చూడండి ఎదిహి భూతత ఏవ సృష్టి స్యాత్ భూతత అంటే యథార్థత అని దేయాలు భూతాలు అనుకున్నారు యథార్థంగానే సృష్టి అయి ఉంటే తత సత్యమేవ నా వస్తువు ఈ అనేకత్వము సత్యమే అవుతుంది ఇది తద్ అభావప్రదర్శనార్థం ఆమ్నాయోన సత్తి नानात्म सत्यम का चपेट उप अने श्रुतिवाक्यम उ अस्ति च नेहना किंचना इत्यादिराम द्रतिषेधार्थ का भावों అంటే ద్వైత భావము అంటే అనేకముగా ఉండుట అనేకముగా ఉంటూ అనేకత్వము సత్యమై ఉండుట అనే ద్వైత భావమును నిరాకరించేటువంటి వాక్యము నేహనానాస్తి కించన అనే వాక్యం ఉందనే ఉన్నది అంటే ఇప్పుడు దీంట్లో ఒకటి ఉందండి బాహ్యమునందు ద్వైతం కనబడుతాం ఏమండీ ఇప్పుడు మీరు సినిమాకి వెళ్ళారనుకోండి సినిమా బాగుంది అని మీరు అన్నారనుకోండి సినిమా బాగుంది అని మీరంటే ఆ సినిమా బా ఆ సినిమా లేనప్పుడు ఆ సినిమా మీకు లేదనుకోండి అప్పుడు మీరు ఎలా ఉంటారు బాగుంటారా బాగుండరా బాగుండరు బాగుండరు ఇప్పుడు మేము చిన్నప్పుడు ఒకసారి సినిమాకి వెళ్ళాం సందేహంతో వెళ్ళాం టికెట్ దొరుకుతుందో దొరుకుతాం పది కిలోమీటర్ల సైకిళ్ళు తొక్కుకుని వెళ్ళాం అమలాపురం టికెట్ దొరకలేదు దొరక్కపోతే మేము ముగ్గురం మంచి యంగ్ పీపుల్ ఉత్సాహంగా ఉన్నాం చదువుకుంటున్నాం కుర్రాళ్ళం ఎవరో ఉంది చదువు ఉంది గురుకులలో మంచి ఫస్ట్ మార్కులు తెచ్చుకుంటూ చదువుతున్నాం ఏదో తల్లిదండ్రులు ఇచ్చినటువంటి భోజనం గడప భోజనం పెట్టారు జేబులో రూపాయి ఉంది ఏలో సైకిల్ ఉంది అన్నీ ఉండి నా బ్రతుకు బాగులేదు అనే ఫీలింగ్ కలిగింది చాలా గట్టి ఫీలింగ్ అప్పుడు మళ్ళీ వెనక్కి వచ్చేసి ఆ సైకిళ్ళు పెట్టిన చోట్ల నుంచి మళ్ళీ వాడిని బతిమీలాడి సైకిళ్ళు వాడివ్వడవు వాడికి అనా ఎక్కువ ఇచ్చి ఆ సైకిళ్ళు ఊడలాక్కుని అప్పటికి ఆయాసం తిండి తిన్న తిన్నంత అరిగిపోయింది సైకిల్ తొక్కడంలో మళ్ళీ ఏదో హోటల్కి వెళ్తే అనా ఇస్తే వాడు ఒక ప్లేట్ ఇడ్లీ ఇస్తాడు అటువంటి హోటల్ కోసం వెళ్తుక్కుంటూ మేము ఎంత ఇబ్బంది పడాలో ఇబ్బంది పడ్డాము ఒక అరగంట అయ్యా ఒక ప్లేట్ ఇడ్లీ తిని మంచినీళ్ళు తాగాక అప్పటికి కొంచెం కుదుటపడ్డాం మనసు శరీరం కూడా కుదుటబడ్డాయి ఇది ఇప్పుడు ఏమిటిది ఆకర్షణ సినిమా ఆకర్షణ సినిమా ఆకర్షణ వల్ల ఏమి హాని ఏమి కలిగిందంటే తన ఎందు తనకు ఒక వెగటుతనము తన ఎందు తనకు ఏదీ బాగులేదనేటువంటి ఒక భావము కలిగింది ఎంత హానికరమో చూడండి తన స్వరూపాన్ని తాను తిరస్కరించుకున్నాడా లేదా తన ఆత్మతిరస్కారము అంటారు ఇంతకంటే ఘోరమైన తప్పిదము జీవితంలో మరొక ఉండదు కాబట్టి సినిమా బాగుందండంలో తప్పు లేదు కానీ సినిమా బాగుంది అన్న సమయంలోనే ఆ సినిమా ఉన్నప్పుడు నేను బాగున్నాను ఆ సినిమా లేకపోతే నేను బాగులేను అనే పరిస్థితి ఉందేమో చూసుకోండి మళ్ళాలి ఆ పరిస్థితి ఉన్నట్లయితే మీరు సినిమా బాగుంది అనే ఆకర్షణలో పడి మీరు ఆత్మతిరస్కారం చేస్తున్నట్టు అవుతుంది ఈ జగత్తు యొక్క నానాత్మమును యథార్థంగా స్వీకరించిన సందర్భంలో ఇప్పుడు మనిషి రాగద్వేషాలకు లోనై ఆత్మతిరస్కారము అనే మహాదోషాన్ని చేస్తారు ఆత్మతిరస్కారము అనే దోషాన్ని గట్టిగా నిందించారు తింతేన నకృతం పాపం ఆత్మ ఆత్మస్వరూప తిరస్కారము అన్నది అన్ని పాపములలోకల్లా పెద్ద పాపము తన స్వరూప తిరస్కారం తన స్వరూపము పూర్ణము దాన్ని తిరస్కరించటము మహాదోషము నువ్వు ఆ పొరపాటు ఎప్పుడూ చేయొద్దు స్నేహనానాస్తి కించన నాయన నువ్వు దేనివైపు ఆకర్షితుడు అవుతున్నావో ఆ నానాత్మము అది యథార్థం కాదురా తెలుసుకో దాన్ని నమ్ముకుని నీ స్వరూప తిరస్కారం చేస్తే నువ్వు జీవితంలో చాలా భ్రష్టుపడతావు అని స్నేహనాస్తి కించన అని చెప్పిన శృతి వాక్యం మా చిన్నప్పుడు చిన్నప్పుడు చెప్తూ రక్త కన్నీరు అని ఒక సినిమా ఒకటి సినిమా కాదు డ్రామా నాటకం నాగభూషణ్ అని ఆ సమాసం సరైన సమాసం కాదు ఒకసారి నేను ఆ మాట అంటే రక్త కన్నీరు అంటే సుబ్రహస్ అలా అనుకోడు అది సమాసం తప్పు అన్నారు ఎందుకంటే రక్త అన్నది సంస్కృత పదం కన్నీరు అన్నది తెలుగు అతను సంస్కృత పదానికి తెలుగు పదానికి సమాసం అంగీకారం కాదు ఏదో జీవగర్రా అని ఇలాంటివి ఇవ్వో కొన్ని సమాసాలని అవి సమా అవి చాలా గట్టిగా సాహిత్యంలో ఫిక్స్ అయిపోయి ఉన్నాయి కనుక వాటికి చెన్నై సూర్యుగారు బాల వ్యాకరణంలో ఆయన అభ్యునుజ్ఞిచ్చాడు జీవగర్రా ఇత్యాదులు గ్రాహ్యంబులు అని ఏదో వాడే వాటిని అంగీకరించారు విశ్వనాథ్ సత్యనారాయణ గారు పుష్పదోటాన్ని రాస్తే పండితులు తప్పు ఏమిటా నువ్వు తెలుగులో అంత పండితులు అయి ఉండి అలాంటి తప్పు సమాసం చేస్తావా తోటానది సంస్కృతం తెలుగు పుష్పాన్నతి సంస్కృతి పూదోటా అనొచ్చు కదా పుష్పదోటా అని అలా ఏమి తనాలి అని తప్పుపెట్టారు తప్పు పెడితే జీవగర్రని చిన్న ఈ అన్నట్టుగా నేను అంటున్నానని ఆయన పెద్ద గట్టిగా చెప్పారు చెప్తే ఆయన అహంకారంగా చెప్పారని అన్నవాళ్ళు అన్నారు పండితులు ఒప్పలేదు సో వ్యాకరణం మీద అలాంటి పట్టుదల ఉంటుంది రక్త కన్నీరు అనే మాట అది సమాసం తప్పు అలాగ పర్వాలేదు ముందు సంస్కృతం సమాసం చేయకూడదు అచ్చతెనుగు పదానికి సంస్కృత పదంతో సమాసం చేయకూడదు తత్సమ తద్భవ పదములకు సమాసము పొస్తడు అనివే దాంట్లో ఇదే కథ ఆ కథ ఏమిటంటే వాడు యువకుడు వాడు ఈ ద్వైతము యొక్క ఆకర్షణకి లోబడి సర్వస్వాన్ని కోల్పోతాడు సర్వాన్ని కోల్పోయిన తర్వాత వాడిలో వివేకం ఉద్బుద్ధమయ్యి వాడేమో ఇదంతా మిథ్యా ఏదో పాటలలో పాడుతో కాలక్షేపం చేస్తాడు సో ఎనివే మేహ నానాస్తికి ఇంజనాంటేమిటో చెప్తున్నాను మీకు ఎనివే ఈ నానాత్వం అనేది యథార్థము కాదు అంటే ఇప్పుడు మీరు సినిమా చూస్తారు సినిమా చూసినప్పుడు అక్కడ శృంగార రసాన్ని చూస్తారు శృంగార రసం చూస్తారు చూడడం అంటే తెలుసుకోవడం శృంగార రస జ్ఞానం కలుగుతుంది అక్కడ కరుణరసం వస్తే కరుణరస జ్ఞానం కలుగుతుంది అక్కడ హీరో నాయకుడు ఉంటే నాయకుని జ్ఞానం కలుగుతుంది హీరోయిన్ నాయిక ఉంటే నాయిక య యొక్క జ్ఞానం కలుగుతుంది ఇప్పుడు దీంట్లో ఏది సత్యము ఏది మిథ్య మీరు గమనించండి శృంగార రసం మిథ్య కరుణ రసం మిథ్య నాయకుడు మిథ్య నాయిక మిథ్య సత్యం జ్ఞానం సత్యం ఆ ఎక్కడ ఉంటుందో తెరలో ఉంటుందా మీలో ఉంటుందా మీలో అర్థమైంది అంటే కాబట్టి సినిమా చూసినప్పుడు సినిమామిథ్య అన్నప్పుడు ఓకే సినిమా మిథ్య మరి మిథ్య అన్నప్పుడు సత్యం ఒకటి ఉండాలి కదా ఏమిట సత్యము అంటే చూచేవాడు ద్రష్ట సత్యము చూచేవాడు సత్యం చూడబడేది మిథ్య అది సినిమా యొక్క అనుభవం మీరు స్వప్నం చూస్తా స్వప్నంలో చూచేవాడు వీడు ఆత్మచే చేతన స్వరూపుడు వాడు సత్యం వాడు సత్యం కాబట్టి మొన్నటి జాగ్రత్త అనేది ఒకటి ఉంది సపోజ్ చేతనుడే సత్యం కాదనుకోండి ఇంక జాగ్రత్త అవస్థే ఉంది ఏమీ లేదు అంత శూన్యమే మొన్నాటి జాగ్రత్త అవస్థ ఉంది అంటే ఎవడైతే స్వప్నాన్ని తెలుసుకున్నాడో వాడే జాగ్రత్త కూడా తెలుసుకుంటున్నాడు వాడే సుషుప్త్యవస్థలో సర్వం అభావాన్ని కూడా తెలుసుకుంటున్నాడు కాబట్టి దీంట్లో ఆ తెలుసుకునే ద్రష్ట సత్యం దృశ్యమైన స్వప్నావస్థ మిథ్య దృశ్యమైన జాగ్రత్త కూడా మిథ్య నేహనానాస్తికించిన అంటే అదే అర్థం కాబట్టి దృశ్యం మిథ్య ద్రష్ట సత్యం యృశ్యం తశ్యం అని ఒక వాక్యం కాబట్టి దృశ్యమునందు మిథ్యాత్వం ఉంటుంది ఏది దృశ్యమో అది మిథ్యా ఇది మనం వైత్య ప్రకరణలో చదివాం జగత్తు మిథ్యా దృశ్యత్వా జగత్తు మిథ్యా ఎందుకని దృశ్యం కనుక లోకంలో ఏమని చెప్తారు జగత్ సత్యం ఎందువల్ల దృశ్యత్వా అని వాళ్ళు చెప్తారు మనం ఏమని చెప్తాం జగత్తు మిథ్యా ఎందువల్ల దృశ్యత్వా భూమి కదులుతోంది ఎందువల్ల కదల్ కదులుతున్నట్టు కనపట్టలేదు కాబట్టి సూర్యుడు కదలటం లేదు ఎందువల్ల కదులుతున్నట్టుగా కనపడుతున్నాడు కాబట్టి క్యా బాధే ఏది దృశ్యమో అది మిథ్యా కాబట్టి ద్వై ఇప్పుడు మీరు ఏదైనా వస్తు జ్ఞానం మీకు కలిగింది వస్తు జ్ఞానము పదార్థ జ్ఞానము అంటే ఘటజ్ఞానం కలిగిందనుకోండి ఘట జ్ఞానం కలిగింది అంటే దాంట్లో చాలా అంశాలు ఉంటాయి ఆ జ్ఞానము గురించి సమగ్రమైన విచారణ చేసి తెలుసుకోవాలి ఘట జ్ఞానము కలిగింది అంటే ఘట దేశ ఘట కాలములతో సహా ఘట రూప జ్ఞానం కలిగింది మీకు ఘట దేశ జ్ఞానం ఉంటుంది ఘట జ్ఞానం కలగాలి అంటే చుట్టూ ఉన్న ఆకాశము దాంట్లో ఇది ఘటము అనే అనే విధంగా కలుగుతుంది ఆ జ్ఞానం కాబట్టి దేశము దేశము అంటే ఆకాశము స్పేస్ అండ్ కాలము అంటే కొన్ని సెకండ్లైనా మీరు ఘటాన్ని చూసి ఉండాలి సపోజ్ అర్ధ సెకండే ఘటన చూశారనుకోండి మీకు ఘట జ్ఞానం కలగదు అంటే కంటిన్యూస్గా ఆ ఘటం యొక్క రిఫ్లెక్షన్ మనస్సు మీద కొన్ని ఒక సెకండ్ సమయమైనా పడాలి కొంత టైము కంటిన్యూస్గా టైం కంటిన్యూస్ ఒక సెకండ్లో కూడా మళ్ళీ అంశాలు ఉంటాయి పది అంశాలు ఉంటాయి పాయింట్ సెకండ్ పాయింట్ సెకండ్ ఈ స్పోర్ట్స్లో మీకు వాచెస్ చూపిస్తాయి మళ్ళీ సెకండ్లో వందో అంశం ఉంటుంది ఇప్పుడు మీరు ఎప్పుడైనా స్పోర్ట్స్లో చూసారా వందో అంశం ఉంటుంది తొంభై తొమ్మిది తొంభై ఎనిమిది తొంభై ఏడు తొంభై ఆరు అని అలా తిరిగేస్తూ ఉంటుంది ఒక సెకన్ అయ్యేప్పటికి ఎన్నిసార్లు తిరుగుతుంది అది జీరో అవుతుంది మళ్ళీ తొంభై డిగ్రీ మొదలెట్టి జీరో అవుతుంది ఇంకో సెకండ్ చూసారా ఇటువంటివి టీవీలో కూడా చూపిస్తూ ఉంటారు వాళ్ళు పరుగులు ఎత్తే చూపిస్తారు పరుగులు ఎత్తే ఎప్పుడు ఈవిడ ఒక ఆవిడ వాళ్తే ఒక ఆయనకి ఏడు సెకండ్స్ పట్టింది ఇంకొక ఆయనకి ఏడు పాయింట్ జీరో సెకండ్స్ పట్టింది ఈ జీరో టూ సెకండ్స్ వాడు నెగ్గాడు అంటే ఎన్ని అంశాలతో నెగ్గాడు ఒకటి బై వందవ సెకండులు ఏడు సెకండులో శతాంశములు ఏడుతో నెగ్గాడు వాడు సెకండులో శతాంశం మీకు అర్థమైంది కదా ఇప్పుడు మీకు ఘటజ్ఞానం కలగాలంటే సపోజ్ ఘటాన్ని మీకు ఒక సెకండ్స్ దగ్గర మొదలుపెట్టి ఒకటి పాయింట్ జీరో ఎయిట్ సెకండ్స్ చూపించారు అనుకోండి అంటే ఎన్ని శతాంశాల్లో చూపించాను ఘటాన్ని మూడు శతాంశాల్లో చూపించాను మీకు ఘట జ్ఞానం కలగదు ఘట జ్ఞానం కలగదు ఘట జ్ఞానం కలగాలంటే కనీసం పది పదిహేను శతాంశాలు మీకు ఘటం మీకు కనబడాలి అర్థమైందండి పాయింట్ కాబట్టి ఘటజ్ఞానం కలిగింది అంటే ఘట దేశము ఘట కాలము ఘట రూపము మూడింటి యొక్క జ్ఞానాన్ని కంబైన్ చేసుకుంటే దానికి ఘట జ్ఞానము అని పెద్ద కాబట్టి దేశ సంవిత్ సంవిత్ అంటే జ్ఞానం అవేర్నెస్ ఆఫ్ దేశ దేశ సంవిత్ కాల సంవిత్ రూప సంవిత్ అని మూడు జ్ఞానములు కలిస్తాయి. ఇప్పుడు ఈ మూడు జ్ఞానములలో ఘట జ్ఞానము అంటే దేశ సంవిత్ కాల సంవిత్ రూప సంవిత్ పట జ్ఞానము మళ్ళీ దేశ సంవిత్ కాల సంవిత్ రూప సంవిత్ వీటిలో ఘట దేశ కాల రూపములు మిథ్య సంవిత్ మాత్రమే సత్యం అంతే కదా ఇప్పుడు ఇలాగా కూర్చున్న సినిమా చూస్తున్నారు నాయకుడు నాయిక నాయకుడు రూప సంవిత్ దేశ సంవిత్ కాల సంవిత్ నాయిక రూప దేశ కాల సంవిత్ ఈ జ్ఞానాలన్నీ కలిగాయి ఆ రూపము ఆ దేశము ఆ కాలము అంతా మిథ్య అదంతా హుళక్కి కానీ సంవిత్ మాత్రమే సత్యం అలాగే మీరు జగత్తుని దర్శించేప్పుడు దేశ కాల రూప రూపములు మిథ్య వాటిని ప్రకాశింపజేసే సంవిత్ మాత్రమే సత్యం కాబట్టి నేహనానాస్తి కించండి మీరు ఎక్స్పెరిమెంట్ చేద్దాం చూద్దాం ఎలా వస్తుందో ట్రై చేద్దాం ఇదంతా మరి ఎవరికి వాళ్ళు అనుభవపూర్వకంగా తెలుసుకోవాల్సింది ఎందుకంటే శృంతి ఏమని చెప్తోంది ఇహ ఈ లోకమునందు నానా అనేకము కించనా ఏది కూడా నా అస్తి లేదు అని చెప్తుంది ఇట్స్ ఏ బిగ్ స్టేట్మెంట్ ఇది క్వాంటమ్ ఫిజిక్స్ కూడా అందని వాక్యం చాలా పెద్ద సమాచారం చిన్న విషయం కాదు దీంట్లో మీరు గమనించాల్సింది ఏమిటంటే దృశ్యము లేదు అని చెప్పడంలో తాత్పర్య దృశ్యము మిథ్యా అని చెప్పడంలో తాత్పర్యం ఏమిటంటే ద్రష్ట మాత్రమే సత్యము అని చెప్పడం ఇప్పుడు మీరు నిటారుగా కూర్చుని కళ్ళు మూసుకుని చేతులు కూడా ఒడిలో పెట్టుకుని కొంచెం మెడిటేషన్ స్థితిలోకి రావాలి ఆ ధ్యానముద్రలోకి రావాలి సారి కొంచెం ఇలా స్క్వీస్ చేసి ఇప్పుడు లైట్గా క్లోజ్ చేసుకునే మనస్సులో ఏ రకమైన సంకల్పాలు లేకుండా మనస్సుని ఖాళీగా పెట్టుకోండి అన్ని ఆలోచనల్ని డ్రాప్ చేసేసి మనస్సు ఖాళీగా ఉండే తెర సినిమా తెర ఖాళీగా ఉన్నట్టుగా లేకపోతే ఆకాశం స్పేస్ ఖాళీగా ఉన్నట్టుగా ఎంటీగా పెట్టుకోండి మనస్సును Just keep it empty. Ghatta moor. Ghatta moor. Ghatta moor. పటము పటము అంటే వస్త్రం వస్త్రాన్ని సంకల్పించండి ఆకాశము దానికి రూపమే ఉండదు కానీ తెలుస్తూ ఉంటుంది కాలము టైమ్ నేను ఘటము పటము దేశము కాలము నేను ఇప్పుడు మళ్ళీ మైండ్ ఎంటీగా పెట్టుకోండి డ్రాప్ ఆల్ థాట్స్ మెల్లగా కళ్ళు తెరవాలి ఇప్పుడు ఘటాన్ని సంకల్పించినప్పుడు ఈ ఘట సంకల్పము ఎక్కడ స్ఫురించింది ఆ చైతన్యం ఆ చిదాకాశంలో స్ఫురించింది పట సంకల్పము అదే చిదాకాశంలో స్ఫురించింది దేశమో అంతే కాలము అంతే నేను అనేది కూడా ఆ చిదాకాశంలోనే స్ఫురించింది ఇప్పుడు ఆ చిదాకాశంలో స్ఫురించిన ఈ సర్వము ఎలా ఉన్నాయి అవి ఆకాశంలో ఒక మేఘశకలం వచ్చి పోయినట్టుగా ఉన్నాయి తప్పిస్తే అవి స్థిరంగా ఏమీ లేవు అలా వస్తున్నాయి ఇలా పోతున్నాయి ఇప్పుడు మీరు ఆలోచించండి ఘటాన్ని మీరు సంకల్పించి మళ్ళీ పటాన్ని సంకల్పించారు అంటే ఆ సంకల్పించిన ఘటం అలా ముద్రపడిపోయి అక్కడే ఉండిపోతే మీరు పటాన్ని అలా సంకల్పించగలుగుతారు ఘటాన్ని మీరు సంకల్పించినప్పుడు అది వచ్చినట్టు అనిపించిందే తప్ప అది వచ్చింది ఉండిపోయిందా అవతలికి పోయిందా తర్వాత సంకల్పించినప్పుడు మీరు దాన్ని పట్టుకొచ్చారు అది మీ పర్మిషన్ తీసుకునే అవతలకు పోయిందా తనంత తానే అవతలకు పోయిందా తనంత తానే పోయింది మీ పర్మిషన్ కోసం కూడా ఆగలేదు ఇట్ ఈస్ జస్ట్ అలా వైప్ అవుట్ అయిపోయిందంతే ఇలా గాలిలో ఒక ఎలక్ట్రిసిటీ ఏదో ప్రకాశింపజేసి ఏదో ఒక అక్షరం మళ్ళీ చెరిపేసినట్టుగా ఘట సంకల్పం అలా వచ్చింది పోయింది కానీ ఆ చిదాకాశం స్పేస్ లైక్ అవేర్నెస్ అలా ఉంది అంచేతనే దాని మీద పటము ఇంకొక సంకల్పం వచ్చింది అదిపోయింది ఇప్పుడు ఘటము పటము దేశము కాలము నేను అని ఐదు రకాల సంకల్పాలు ఈ ఐదు రక ఐదు ఐదు చెప్పాను ఈ ఐదులో ఘటపటాలు రూపము కలవి దేశకాలములు రూపము లేనివి నేను తనస్వరూపం పరిచ్ఛిన్న జీవభావము ఈ ఐదు కూడా ఒకే రీతిలో ఆ చిరాకాశంలో ప్రకాశించి అదే రీతిలో ఆ చిరాకాశం నుంచి పక్కకి తప్పుకున్నాయి చిరాకాశం మటుకు ఎప్పుడూ అలా స్థిరంగా నిలిచి ఉంటుంది ఇది ఎలా ఉంది సినిమా తెర మీద ఉన్నట్టుగా లేదు అదేవిధంగా మీరు నిద్రలేచినప్పుడు చిరాకాశం తయారుగా సిద్ధంగా ఉంటుంది ఆ చిరాకాశంలో మొత్తం సంసారం అంతా ప్రకాశిస్తూ ఉంటుంది అలా అలా ప్రకాశి పొద్దున్న ప్రకాశించింది మధ్యాహ్నం ప్రకాశించదు మధ్యాహ్నం ఉన్నది సాయంకాలం ఉండదు సాయంకాలం ఉన్నది రాత్రికి ఉండదు ఇంకో కొంచెం బాగా చెప్పాలంటే పొద్దున్నలోనే ఆరింటికి ఉన్నది ఏడింటికు ఉండదు ఏడింటికి ఉన్నది ఎనిమిదింటికి ఉండదు ఎనిమిదింటి ఉన్నది పదింటికి ఉండదు ఆ పొద్దున్న ఆరు గంటల టైంలోనే ఆరు గంటల ఒక నిమిషంలో ఉన్నది ఆరు గంటల ఐదో నిమిషంలో ఉండదు ఆరు గంటల ఐదో నిమిషంలో ఉన్నది ఆరు గంటల పదో నిమిషంలో ఉండదు అంటే దీని పరిస్థితి మీకు ఎలా ఉన్నట్టు ఆ చిరాకాశం అలా స్థిరంగా ఎప్పుడూ అలా ఉంటుంది దాంట్లో ఈ సంసారం అలా ప్రకాశిస్తూ ఉంటుంది అవతలకి పోతూ ఉంటుంది ఆ దాని కర్మలు కూడా ప్రకాశిస్తాయి సంకల్పము ప్రకాశించినట్టుగానే కర్మలు కూడా ప్రకాశిస్తాయి కర్మ అంటే చలనమే దేశంలో పదార్థం యొక్క చలనానికే కర్మ అని పేరు కాబట్టి ఈ ప్రకాశించే సర్వము సినిమా నడిచిపోతూ ఉంటుంది రోజంతా మనం ఏమనుకుంటాం సినిమా చూసినప్పుడు కూడా తెర మీద ఉన్నది సత్యం అనుకుంటాం ఆ తెర మీద ఉన్నదాన్ని ప్రకాశింపజేసే సంయుక్త సత్యం వీడు అనుకోడు తెర మీద ఉన్నది సత్యం అనుకుంటాడు సంసారం కూడా అంతే ఆ దృశ్యం సత్యం తప్ప ఆ దృశ్యాన్ని ప్రకాశింపజేసే సంయుత్ సత్యం అని అనుకోండి వీడు తెలుసుకోవాల్సిందేమిటి ఆ దృశ్యాన్ని గురించి ఏమీ చేయక్కర్లేదు ఇప్పుడు సినిమా ఉంటుంది సినిమా బాగులేదు ఏం చేస్తారు ఇప్పుడు వీళ్ళ తెర మీద యుద్ధం ప్రకటిస్తారా ఏం చేస్తారు ఏమీ చే ఏమీ చేయనక్కర్లేదు అలాగే తెలుసుకుంటే సరిపడుతుంది సినిమా బాగున్నప్పుడు నేను బాగుండడము మిథ్యా సినిమా బాగులేకపోతే నేను బాగులేకపోవడం మిథ్యా నేను అనే ఆ చిదాకాశం ఎప్పుడూ అది బాగుండడము కాదు బాగులేకపోవడము కాదు ఆ చిదాకాశంలో వచ్చిపోయి బాగున్నాయి బాగులేవు చిదాకాశం అది బాగున్నట్టు కాదు బాగులేనట్టు కాదు ఈ రకమైన విభాగముల అతీతంగా ఉంటుంది దాని ఎందు అనేకత్వము ద్వంద్వములు ఏమీ ఉండవు అదే యథార్థము అది ఏ సత్యము దానియందు ఈ సకల జగత్తు కూడా మిథ్య నేహ నానాస్తి కించన అని శృతి చెప్తాను ఇది సంగతి ఈ ద్వైత భావాన్ని నిషేధించడం కోసమే ఈ శృతి చెప్పింది ఇప్పుడు మీరు ఆలోచించండి ఘటము అన్నప్పుడు చిదాకాశం ముక్కలయ్యి ఘటం తయారైందా చిరాకాశంలో ఓ అంశం కానీ లేక పూర్తిగా కానీ ముక్కలైపోయి ఘటన తయారైందా చెరిగిపోయి మొక్కలు ముక్కలై పటము అన్నప్పుడు చిరాకాశం ఇంకో ఘటం ముక్క అలా ఉండగా పటం ముక్క వచ్చిందా ఏమీ లేదు ఒకే చిదాకాశంలో ఘట సంకల్పం పట సంకల్పం దేశ కాల నేను అనే ఐదు సంకల్పాలు వచ్చే పోయాయి ఇప్పుడు ఆ చిదాకాశం గురించి నేను చెప్తా వినంట ఘటము అని కదా ఏకధ భవతి ఒక్కటిగా అయింది ఘట సంకల్పం ప్రకాశించింది కదా ఒకటిగా అయింది కదా ఘటమో అన్నాను పటమో అన్నాను ఇప్పుడు ఘటం పోయి పటం అయింది ద్విధా భవతి రెండు రకాలుగా అయింది త్రిధా భవతి చతుర్థ భవతి పంచధ భవతి నవధ భవతి దశధా భవతి ఏకాదశా భవతి శతధా భవతి సహస్రధ భవతి మీ జాగ్రత్త అవస్థ అంతా కవర్ అయిపోయిందండి ఇప్పుడు ఇదే కదా మీ జాగ్రత్త ఇప్పుడు మీ చిదాకాశము ఒక జాగ్రత్త శత సహస్రములైన అంశములను ప్రకాశం అది శతసహస్ర మొక్కలుగా అయి అలా ప్రకాశింపజేస్తుందా లేదు కాబట్టి మీ చిరాకాశము అజముగా ఉంటూనే ఈ సర్వాన్ని ప్రకాశింపజేస్తుందా లేకపోతే ముక్కల ముక్కలై ప్రకాశింపజేస్తుందా అజముగా ఉంటూనే ప్రకాశింపజేస్తుంది అజాయమానో బహుధా విజాయతే అది అజముగా ఉండి ఎటువంటి పరిణామాన్ని చెందకుండానే అజాయమాన బహుధా విజాయతే అనేకములుగా ప్రకాశిస్తోంది ఇదే మాయ అంటే ఈ మాయా అన్నది ప్రత్యక్షానుభవ సత్యం అని నేహ కాబట్టి ఈ మంత్రంలో ఏక ఈ మంత్రం చెప్పాను నేను మీకు ఏకధ పోతి ద్విధ భవతి ఈ మంత్రంలో పరబ్రహ్మ ఇన్ని ముక్కలైందని అర్థం నిజంగా పరబ్రహ్మ ముక్కలేమైపోలేదు పరిణామం అంటే ముక్కలైపోవడమే పాలు పెరుగవడం అంటే ఏమిటి పాలు ముక్కలవైందని అర్థం పాలలో అంత హై హోమోజీనియస్గా డిస్పర్స్ అయి ఉన్నటువంటి ఆ మెటీరియల్ అది విరిగిపోయి పెరుగవుతుంది అది తేడా ఆ పరబ్రహ్మ ముక్కలయ్యి జగత్తు అయిందా అబ్బే లేదండి బ్రహ్మ బ్రహ్మలా ఉండగానే జగత్తంతా ప్రకాశించింది ఆ బ్రహ్మ మీరే ఆ బ్రహ్మ మీరే ఆ చిదాకాశమే పరమాత్మ ఆ చిదాకాశంలో ప్రకాశించే నేను అనే పరిచ్ఛేదము నేను అనుకుంటాడు వీడు ఆ నేను అనే పరిచ్ఛేదం ఘటపటాదులు వంటి దృశ్యము మాత్రమే నా యథార్థ స్వరూపము ఏ రకమైన పరిచ్ఛేదములు లేని ఇంపెర్సనల్ ప్యూర్ అవేర్ఫుల్ బీయింగ్ దట్ ఈస్ వాట్ యు ఆర్ కాబట్టి దట్ ఈస్ ది మెసేజ్ అంతేగానే నానాత్మనేది సత్యము కాదు తస్మాత్ ఆత్మైకత్వ్రతిపత్ర్థిత సృష్టి అభూతై ప్రాణ సంవాదవత్ తస్మాత్ అందువలన అందువలన అంటే ఎందువలన ద్వైతభావమునుశ్రుతి నిషేధించినందువలన ద్వైతావస్ ద్వైతభావప్రతిషేధానుంది కదా ద్వైతభావాన్ని శృతి నిషేధించింది కాబట్టి సృష్టి కల్పిత సృష్టి వాక్యాల శృతి చెప్పబడిన సృష్టి వాక్యములు కల్పిత సృష్టి వాక్యములే మరి కల్పిత సృష్టి వాక్యాలను ఎందుకు చెప్పినట్టు అంటే ఆత్మైకత్వ ప్రతిపత్ర్థ ఇప్పుడు మీకు ఐదు అంశాలు చెప్పాను నేను ఈ ఐదు అంశాలతోటి మీ చేతను నేను ధ్యానం చేపించాను ఎందుకు చేపించాను ఐదు అనేవి వేర్వేరుగా ఉన్నాయని చెప్పడానిక లేక ఐదు మిథ్యా వీటిని ప్రకాశింపజేస్తే చిదాకాశం మాత్రమే సత్యము అని చెప్పడానిక ఏమిటి ప్రయోజనం చిదాకాశాన్ని ఏకత్వాన్ని బోధించడం కోసం ఆయన ఐదు ప్రకాశించినప్పుడు కూడా నువ్వు ఐదు ముక్కలు కాలేదయ్యా నువ్వు ఆ చిదాకాశ రూపంగా మిగిలి ఉన్నావు నీ బుద్ధి ప్రకాశించేటువంటి ఈ ఐదు కూడా అలా ప్రకాశించి పోయాయి అని మీ ఆత్మైకత్వాన్ని చెప్పడం కోసం చెప్పిన మా ప్రతిపత్తి అంటే తెలుసుకోవటం ఆత్మ ఏకము ఐదు కాలేదు అని తెలుసుకోవడం కోసం ఈ ఎక్స్పెరిమెంట్ అలాగే సృష్టి వాక్యాలన్నీ కూడా ఆత్మ యొక్క ఏకత్వాన్ని బోధించడానికి వచ్చేది తెప్పిస్తే ఆత్మ పది చెప్పడానికి రాలేదు కాబట్టి సృష్టి కల్పితము అభూతైవా అది అభూతము అభూత కల్పన అని ఎప్పుడేమన్నారు అక్కడ వాక్యం చూడండి కల్పిత సృష్టి అభూతైవ అంటే అభూత కల్పనలు అంటే కాలేదు అభూత కల్పన అంటే అభూత అంటే అది జరగలేదు అది ఐ డిడ్ నాట్ హ్యాపెన్ భూత అంటే హ్యాపెండ్ అభూత ఇట్ డిడ్ నాట్ హ్యాపన్ అయినా కూడా దాని గురించి చెప్తున్నారంటే అర్థం ఏంటి కల్పించారన్నమాట కల్పన కాబట్టి సృష్టిని శృతి కల్పించింది ఎందుకంటే ఇలా కల్పించటము ఆత్మైకత్వ ప్రతిపత్తి అర్థం ఆత్మ ఏకము నీవే యథార్థము అని బోధించటం కోసం సృష్టి కల్పించింది సృష్టివాక్యాలని చెప్పింది మన అనుభవాన్ని అనేకత్వానుభవాన్ని ఒకంత సపోర్ట్ చేస్తోందా అన్నట్టుగా సృష్టివాక్యాలు చెప్పింది అయా అనేకం ఉన్నాయండి అన్నాడు వీడు అంటే శృతి అంది అవుంద శృతి తల్లి మాత శృతి మాతంది అవుందరం అయినా అనేకం ఉన్నాయి అనేకం భగవంతుడి నుంచి వచ్చాయి అది వీడికి తెలియదు కదా ఓహో అలాగా భగవంతుడి నుంచి వచ్చాయా ఆహా అయితే భగవంతుడు ముక్కలై అనేక వచ్చాయన్నమాట అంటే నేహ నానాస్తి కించ